సిస్టర్ గారు ప్రేర్ చేశారు ప్రజల సిస్టర్ మీరు ప్రేర్ చేయండి ప్రజల సిస్టర్ స్తోత్రం పరిశుధుల మైమాల రజానికి వందనాలు తండ్రి ఏసుక్రిస్ రజానికి స్తోత్రం దేవ ఏసుక్రిస్ రజానికి వందనాలు ఇక్కడి నాములు ఇద్దరు దేవా అక్కడ మీరు ఉంటారన్నట దేవా మేము నీ నామ దేవా దేవ చిన్న మందల మీరు మీరు దిగండి దేవ అర్పు దండి దేవా దేవానికి ఇస్తూత్రం దేవ యేస్ కృష్ణజానికి వందనాలు ముఖ్యంగా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సజీవ లిఖలు నిలబెట్టిన దేవానికి వందనాలు ఈ సమయం ఇచ్చిన దేవానికి వందనాలు చెల్లిస్తూ వాక్యం ద్వారా మీరేం మాట్లాడండి దేవా పాటల ద్వారా మీరు మహిమ పొంది ఈ నామానికి ఇస్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ యేసు కృష్ణ నడుచు నామ్ తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ సిస్ సిస్టర్ గారు మీరు పాట పాడండి ఓకే సిస్టర్ ప్రభుని మహిమ పరిస్థితులు ఒక పాట పాడుకుందాము ప్రభు దయలు ఆయన కాపుదలలో నిత్యం మనల్ని నడిపిస్తున్న దేవుడు ఆయనకే మహిమ కలుగును గాక ఎన్ని తలచిన ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాకుకై వేచియుంటినీ నా ప్రార్థనాలకించుమా ప్రభువా నా ప్రార్థనాలకించుమా నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలా ప్రాణి జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నా ఇంటి దీపం నీవే తలచి నృదయ వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే పదలు నన్ను విన్నంటి ఉన్నా నాకా పరిణీవై నన్నాదు కొంటివి ఆపదలు నన్ను విన్నంటి ఉన్నా నాకా పరిణీవై నన్నాదు కొంటివి లోకమంతయూ నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా నీ నుండి వేరు చేయవు ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరతై కల్వరిలో యాగమైతివి నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరతై కల్వరిలో యాగమైతివి నేను యాగమే నా మోక్ష మార్గము గమే నా మోక్ష మార్గమో నీయందే నిత్య జీవమో ప్రభువా నీయందే నిత్య జీవమో ఎన్ని తలచిన ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాకుకై వేచియుంటినీ నా ప్రార్థనాలకించుమా ప్రభువా నా ప్రార్థనాలకించుమా థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ అలాడ్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్లాడ్ మన మధ్యలో స్వరాజ్ బ్రదర్ వాక్యం అందిస్తాడు ప్రైజ్లాడ్ బ్రదర్ స్వరాజ్ మీరు వాక్యం అందించండి ఓకేనా హలో మీరు వాయిస్ వస్తుందా వస్తుంది వస్తుంది అది కన్ఫర్మేషన్ చెప్తా నేను చెప్తా ఓకే ఫైన్ కేసు క్రీస్తు నామంలో అందరికీ నేను ఈ రోజు వాక్యం చెప్తున్నానంటే మనము ఏంటంటే దేవుని యొక్క కృపా మాల ఇక్కడ వాడబడటకు ఏసు ప్రభు వారు మనల్ని నిర్ణయించిందో దేవునికి వందనాలు అందరికీ వచ్చిన ప్రతి ఒక్క ఏసుక్రీస్తు నామంలో సో మనం వాక్యంలో పంచుకున్నాము చిన్న మాట ప్రాథం చేసి వాక్యంలోకి వెళ్దాం నయనా ప్రభ నీకే వందనాలు దేవాయస్తాయి ఈ రోజు దేవాయస్తే వాక్యం చేత మాట మాట్లాడండి మా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి మా దేవా నా నోరు దేవా బూర లెక్క వాడండి మేము మంచి నేలను దేవాయశ్రమపు మేము విత్తనం వేటకు సాయం దయచేయండి దేవా అది మొలిచి దేవ చెట్లు లాగే అందరికీ దేవాయస్మరు నీడనిచ్చే భాగ్యం దయచేయం దేవా బోధించేలాన సాయం దయచేయండి మా ప్రభావ చిన్న మందని దేవ కాచి కాపడిన దాన్ని స్తోత్రం మా ప్రభా మీరే దేవాయసీమపురం ప్రత్యేకంగా మమ్మల్ని ఏర్పరచేదాన్ని బట్టి స్తోత్రం మా ఇంత మంచి భాగ్యం మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి స్తోత్రం నయనానికి వందనాలు దేవా ప్రతి ఒక్క పేరు పైన దించి ఆసరించాం దేవా వాక్యం దేవ వినిచుండగా దేవాత విచక్షణ జ్ఞానం దైత్యం దేవా హృదయంలో నాటబట్టకు సాయం చేస్తారని త్వరగా రాబోతున్నేస్ క్రీస్ పైడ వేడుకొచ్చున్నాం తండ్రి ఆ మెన్ ఈరోజు మనకు అంశం వచ్చేసి సేవకుని లక్ష్యం సో సేవకుడు ఏం లక్ష్యం తీసుకుంటున్నాది మనం చూద్దాము సేవకుడు అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ మనము సేవకులు ఉంటారు కదా మన యేసు సేవకులు క్రీస్తు దాసులు సో వాళ్ళు ఏం చేస్తున్నట్టే దాసులు ఎక్కడ ఏం చేస్తున్నది చూద్దాము సో మనకు బ్లూకస్ వార్త పలహార అధ్యాయం పదమూడు వచనం ఇక్కడ చూస్తే ఏం చేస్తుందంటే ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించను మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను అక్కడ యేసు వారు అక్కడ ఉపమానం చెప్తుడు గృహ నిర్వాహకుడు ఉన్నాడు ఇక్కడ గృహ నిర్వా అక్కడు ఉండేను సో ఆ గృహ నిర్వాహకుడు ఎట్లా చేస్తుందంటే దేవునికి సిరికిని ఇద్దరికి దాసులై ఉంటుండ ఆ గృహ నిర్వాహకత్వపు చేసే టైంలో వాడు కుయుక్తిగా వాడు నిలువుకుంటుడు సో మలుచుకుంటుండు కుయుక్తిగా వాడు మలుగుతుండు సో కుయుక్తిగా ఉన్నప్పుడు వాడు ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క దాంట్లో కుయుక్తిగా వాడు చేస్తున్నాడు అనమాట ఈ రోజు మనము కుయుక్తిగా మనం చేస్తున్నామా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం మనం ఒక సేవకుడు అంటే సిరికి అండ్ దేవునికి సిరికి ఏసు ప్రభుకి అండ్ ఆల్సో ధనముకి ఇక్కడ మీరు సేవింపలేరు ఇద్దరిని ఒకటేసారి మాస్టర్ గా మీరు ఎన్నుకోలేరు ఇద్దరు యజమానులు ఒక దాసు ఉండలేరు సో ఒక్క దాసునికి ఇద్దరు సేవకు ఇద్దరు యజమానులు ఉంటే మనమేంటంటే మనం రెండు పనులు చేసినట్టు ఉంటుంది సో మనము ఒక్క జాబ్ చేసేదే మన కష్టం అనుకుంటే రెండు జాబులు అంటే రెండు ఇద్దరు యజమానులు మనం చెప్తే మనం ఎంత ఫీల్ అవుతాము ఎంత మనము ఎక్కువ పని చేయాల్సి వస్తుంది అనమాట సో ఇద్దరు యజమానుల మనం దాసులం అయితే మా కాము ఎవరికన్నా ఒకరికి దాసులు కావాలి ఇద్దరు లేదంటే మనం ఏం చేసుకోవాలి ఎదురు మనము మణి ఎన్నుకోవాలి సో ఇలా సిరికి దేవునికి యేసు ప్రభుకి మనము దాసులు కావద్దు సో ఇద్దరికి దాసులు మనం ఏం చేస్తున్నాము సేవుకుని లక్షణం ఏంది ఈరోజు సేవకుడు ఎటువంటి లక్ష్యం పెట్టుకొని మనకు చూస్తుండు దుకాసువాత పదహారు ఒకటే అక్షణం చూస్తే ఇక్కడ ఏం చేస్తుందంటే తన శిష్యులతో మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా అనడు ఒకడు ధనవంతుని యొద్ ఒక గృహ నిర్వాహకుడు ఉండే వాడు అతని ఆస్తికి పాడు చేసి అతని యుద్ధ వాని మీద నేరం మోపబడగా సో ఆయన ఏంటంటే ఒక యజమానుడు ఉన్నాడు యజమానుడు ఒక పనివాన్ని పెట్టుకోడు గృహ నిర్వాహకత్వపు పని చేసేవాడిని అక్కడ పెట్టినప్పుడు వాడు ఏం చేస్తుందంటే తన యజమానుడు ఏం గుర్తిస్తున్నా కూడా నా ఆస్తిని పాడు చేస్తున్నాడు సో మనము దేవుని యొక్క ఆస్తిని పాడు చేస్తున్నామా మనం దేవుని దేవుని చూస్తున్నామా లేకుంటే స్త్రీని చూస్తున్నామా సో ఈ రోజులలో ఏంటంటే మన సేవకుల లక్షణము మనము ఎటువంటిది చూసినా కూడా మనం ఎక్కడ ఏది ఏది మనము దొరుకుతుందా మన సేవకులను వెళ్తున్నారు సో ఇక్కడ ఇక్కడ ఆఫరింగ్స్ వస్తాయి ఎక్కడ ఏం చేస్తున్నామని కొంతమంది సేవకులు ఉంటారు అందరు కాదు సో కొంతమంది సేవకులు అనేది అటువంటి దృక్పడంతో వెళ్తుంటారు సో వాళ్ళకి ఏంటంటే ఏసు ప్రభుని నువ్వు నమ్మినవనుకో ఆ సిరి ఎక్కడున్నా ఆయన ధనవంతుడు కాబట్టి ఈరోజు నీకు తెచ్చిస్తాడు ఏసుప్రభుని నమ్ముకుంటే సిరి ఎంత ఆయన గొప్ప దేవుడు కదా ఆయన దగ్గరనే ధనము ప్రతి ఒక్కటి ఆయన ఇట్లా అనుకుంటే ప్రతి ఒక్కటి మనకు వచ్చేస్తుంది యేసు ప్రభుని మనము ఫస్ట్ చూడాలి ఆయనను ఫస్ట్ చూసినాక తర్వాత ఫస్ట్ యజమానుడు ఎవరు యేసు ప్రభు మనకి మన అధిపతికి యజమానుడు ఎవరు యజమానుడు అధిపతి ఎవరు మన గృహ నిర్వాహకత్వము పనిలో మన యజమానుడు యేసుప్రభువే యేసుప్రభు తట్టు తిరిగితేనే ప్రతి కార్యము మనకి ఈరోజు జరుగుతుంది ఆయనను ఆయనను అవలంబించి ఆయన ప్రకారం జీవిస్తే ఆయనను ఏం చేయాలి ఆయనను పట్టుకొని మనం జీవిస్తే ఎవ్రీ టైం మనకు ఆనందము వస్తుంటది ఆయనలో సేవ చేయాలి ఆయనలో తిరగాలి ఆయన తలాంతులు మనము ఆయన తలాంతులు ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్కటి మనము అవలంబించుకోవాలి సో ఇక్కడ మనము డ్రాప్ అయిస్తున్నాం సిరిని చూసా లేదంటే పని గృహ ఇక్కడ గృహ ఏం చేసింది చూద్దాం ఇక్కడ చూస్తే వాళ్ళు ఏం చేసి అక్కడ గృహ నిర్వాహకుడు ఉండేనో నాడతని ఆస్తిని పాడు చేయించున్నాడని అతని యుద్ధం మీద నేరం మోపబడగా అతడు వాణ్ణి పిలిపించి నిన్ను గూర్చి నేను వినిచ్చిన ఈ మాట ఏమిటి నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించము నీవు ఇక్కడ మీదట గృహ నిర్వాహకుడునై ఉండవల్ల కాదని వానితో చెప్పాను సో యజమానుడు వచ్చి చెప్పిడు అనమాట గృహ నిర్వాహకత్వపు అతనికి దాసునికి సర్వెంట్కి చెప్పిడు అనమాట సర్వెంట్కి చెప్పినప్పుడు అతను ఏం చెప్తుండే మనం ఇంకా మోసం చేస్తున్నావు నాకు ఏం చేస్తున్నావు ఆస్తిలో పాడు చేస్తున్నావు వాళ్ళతని ఆస్తిని పాడు చేస్తుంది ఏదైతే ధనవంతుడు ఉన్నాడో ఆయన ఆస్తిని ఈరోజు గృహ నిర్వాహకత్వపు పని పాడు చేస్తుంది రాసుడు పాడు చేస్తుంది అనమాట ఆయన యొక్క సర్వెంటు అక్కడ పాడు చేయడానికి చూస్తున్నప్పుడు అక్కడ ఏం చెప్తుండు చూడండి ఇక్కడ చూస్తే ఈ మాట ఏమిటి గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించము నీవి మీదట గృహ నిర్వాహకుడు ఇండవల్ల కాదని వాణితో చెప్పాను ఆ గృహ నిర్వాహక నిర్వాహకుడు తనలో తాను నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వ పనిలో నన్ను తీసివేను కనుక నేను ఏవి చేస్తున్నాను అడు విచారంగా ఇక్కడ ఉన్నాడనమాట గృహ నిర్వాహకత్వ పని ఆ యజమానుడు వచ్చి అతను ఆస్తిని పాడు చేస్తున్నానని ఇక్కడ తీస్తే నీకు అక్కడ మన సేవకులు కూడా ఎంతగానో దేవుని గురించి చెప్తుంటాడు దేవుని గురించి ఏంటంటే కొంతమంది అబద్ధపు సాక్ష్యాలు కూడా మనము చెప్తున్నాం దేవుని గురించి ఏసుక్రీస్తు నామంలో అబద్ధ సాక్ష్యాలు చాలా మంది ఆ సాక్ష్యాలు చెప్తున్నారు వర్డ్స్ అనేది కొన్ని బైబిల్లో ఒక తీరు మనము ఒక తీరు చదువుతుంటాం సో అది గృహ నిర్వాహకత్వం అంటే ఆయనను పూర్తిగా తెలుసుకొని యజమానుడు ఎలా ఉన్నాడో మనము ఏంటంటే దాసు అరే అదే రూపకంగా మనము ఉండాలి ఇక్కడ యజమానుడు ఎట్లా ఉంటుందో అట్లా మనము చూడాలి ఏసుక గుణగణాలు మనలో ఉండాలంటే ఆయనను పోలి మనము నడుచుకోవాలి ఈరోజు ఆయనను పోలి నడుచుకోపోతే మనం ఆయన గుణగుణాలు మనలో ఉండవు మనకు ఇచ్చింది కదా ప్రేమ సంతోషము సమాధానము సాత్వికము ఆశా నిగ్రహము మంచితన విశ్వాసము ఆశా నిగ్రహం సో ఇవన్నీ మనలో ఉన్నారు ఆయన దీన మనసు గలవాడై ఉన్నాడు ఈరోజు మీ కొరకు వచ్చిండు దీన మనసు గలవాడై సాత్వికుడు దీన మనసు గలవాడై మత్శ్వ వార్త చూస్తే ఆయన సాత్వికుడు ఈ యొక్క నా మీద ఏమని చెప్తుండడ సాత్వికుడు దీన మనసు గలవాడ ఉన్నాడు సో ఇక ఏదైతే ఫలాలు ఉన్నాయో ప్రతి ఒక్క తొమ్మిది ఫలాలు మనలో కనిపించాలి ఆత్మ ఫలము ఏమనగాని అని చెప్తుండు మనకు గలకి ఐదు ఇరవై రెండులో సో మన జీవితంలో ఆత్మ ఫలం ప్రకారంగా మనము ఫలించాలి మనం ఎట్లా ఫలిస్తున్నాం మనం ఆత్మ లెక్క ఫలిస్తున్నామా లేకుంటే మనము ఆత్మ ఫలం లెక్క ఫలిస్తున్నామా లేకుంటే శరీరకంగా మనం ఈరోజు ఫలిస్తున్నాం ఎక్క మనము ఫలిస్తున్నాం ఎటువంటి ఇక్కడ మనం విత్తనం వేసినాము అక్కడ నుంచి మనము చనిపోయిన విత్తనం మరి ఒకసారి తిరిగి జీవింపజేస్తుంది సో మనం చనిపోయి మన యేసు ప్రభులో జీవించాలి చనిపోవాలి మనం ఓవరాల్ లోక లోకం విషయం మనం ఈరోజు చనిపోయి ఉండాలి లోకం విషయం చనిపోయి ఏసు కొరకు మనం ఈరోజు జీవించాలి అటువంటి యొక్క లక్షణము సేవకుని లక్షణం అక్కడ ఉండాలి కానీ ఏం చేస్తున్నారు మనము సేవకుని లక్షణం లేకుండా మనం ఏం చేస్తున్నాము దాసుని స్వరూపం ఉన్నది కానీ కానీ ఏం చేస్తున్నాం మనము మీద తోడేళ్ళ యొక్క చర్మం కప్పుకొని మనము ఈరోజు వెళ్తున్నాము సో ఒక స్వభావము ప్రతి ఒక్కటి మనం ఏ రూపకంగా ఉన్నామో ఆ రూపకంగా మనం ఈరోజు వెళ్ళాలి ఇక్కడ గృహ నిర్వాహకత్వపు పనివాడు ఇక్కడ ఏం చేసిందంటే చాలా మోసం చేస్తున్నాను యుద్ధమానికి చాలా ఇక్కడ మోసం చేసింది ఎట్లా మోసం చేస్తుందంటే చూడండి మూడు వచ్చినము ఆ గృహ నిర్వాహక ఇప్పుడు తనలో తాను నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వ పనిలో నుండి నన్ను తీసివేను కనుక నేను ఏమి చేస్తును త్రవ్వలేను బిక్షమెత్తలేను సిగ్గుపడుచున్నాను భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను నన్ను గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవాలనో నాకు తెలియననుకోని సో అక్కడ ఏమంటుందంటే అతనికి ఏమి ఒక్కటే పని అక్కడ గృహ నిర్వాహకత్వం ఎట్లా చేయాలని ఒక్కటే పని ఇంకా వేరే పని ఏమి రాదు సో ఆయన ఏం చేస్తుందంటే ఒకవేళ ఆ పని వెళ్ళిపోతే ఇంకా ఆల్టర్నేట్ వర్క్ ఏమున్నదని అక్కడ ఆయన మనసులో అనుకుంటున్నాను ఈ ఇట తీసేసిరనుకో ఆల్టర్నేట్ పని నేను ఏం చేయాలి నేను గుంటలు తవ్వలేను భిక్షం ఎత్తుకోలేను ఈ గృహ నిర్వాహకత పని తొలగించినప్పుడు వారిని తమలో ఇండ్లలో చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియని అనుకొని సో ఏం చేయాలో ఏం తోచాలో తెలియననుకొని వాడు ఏం చేసింది చూడండి తన యజమాని రుణస్తులలో ఒక్కొక్కరిని పిలిపించి మేము నా యజమాని ఎంత అచ్చిన్నామని మొదటి వాణిని అడిగాను సో అక్కడ ఏం చేసిందంటే వాళ్ళ యజమానికి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరినీ అక్కడ పిలిపించింది పిలిపించి నా యజమానానికి ఎంత అప్పు ఉన్నావు అని ఇక్కడ అడుగుచున్నావు అచ్చి ఉన్నామని ఆయన అచ్చిన్నామని మొదటి వాణ్ణిని అడిగాడు వాడు నూరు మనములో నూనె అని చెప్పగా చీటి తీసుకొని త్వరగా కూర్చుండి ఏ బది మనుగులని వ్రాసుకోమని వానితో చెప్పాను ఇక్కడ ఏం చేస్తుందంటే వాడు ఇక్కడ లాస్ అవుతుందని ఆ యజమానుడు చెప్పినప్పుడు నాకు లాస్ వస్తుంది ఇక్కడ వ్యాపారంలో అన్నప్పుడు వాడు ఏం చేస్తుందంటే వంద మనుగులు ఉన్నప్పుడు ఎనభై మనుగులని అక్కడ చీటీ తీసుకొని రా నేను అని అక్కడ ఖాళీ చేస్తున్నాను అనమాట అక్కడ ఎట్లా చీటీ తీసుకొని త్వరగా కూర్చుండి ఏ బది రాసుకోమని వానితో చెప్పాను అది ఏం చేస్తుందంటే వాడు నూరు మనుగులు నూనెనని చెప్పగా నీవు నీ చీటి తీసుకొని త్వరగా కూర్చుంది ఏ బది మలుగులని వాసుకోమని వానితో చెప్పాను తర్వాత వాడు ఏం చేస్తున్నాను వాడు నీవు ఎంత అచ్చి అని మరి అడగగా వాడు నూరు తూముల గోధుమలను చెప్పినప్పుడు వానితో నీవు నీ చీటి తీసుకొని ఎండు పది తూములని రాసుకోమని ఇక్కడ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరికి ఏ బది మనుగులని నూనె రాయిచ్చిండు ఇక్కడ ఇంకొకైనా గోధుమలు తీసుకున్నప్పుడు వంద నూరు తూములు తీసుకుంటే అక్కడ ఎనభై అని రాపిస్తుంది ఆ చీటీలు ఏం చేస్తుందంటే దానికి కరెక్షన్ చేస్తుంది అనమాట ఆ చీటీ తీసుకొని రమ్మని అక్కడ ఏం చేస్తుంది ఇరవై ఇరవై నలభై అంటే ఇరవై కేజీల నూనె తీసుకుంది ఇక్కడ ఇరవై కేజీల గోధుమలు సో ఇక్కడ అవి ఎక్కడ పోతున్నాయి అనమాట అవి అక్కడ ఏంటంటే అక్కడ చీటింగ్ చేస్తుంది అనమాట సో మనం కూడా ఎక్కడైనా పని చేసినప్పుడు యథార్థంగా మనము జీవించాలి యథార్థంగా జీవించి ఏం చేయాలి మనము వాళ్ళ మెన్ ఇక్కడ ఎంతైనా చేయని సో ఏంటంటే మేనేజర్స్ ఉంటారు సో ప్రతి ఒక్క వారు నలుగురు నలుగురు ఐదుగురు ఐదుగురు మేనేజర్లు ఉంటారు సో మేము జ్యువెలరీ ఫీల్డ్ చేసినప్పుడు సో ఎంతో మంది ఏరియా సేల్స్ మేనేజర్ వస్తాడు టెరిటరీ మేనేజర్ వస్తాడు సో రీజనల్ బిజినెస్ ఏది వస్తాడు కార్పొరేట్ నుంచి వస్తారు ఎంతో మంది మేనేజర్లు వస్తుంటారు కానీ వాళ్ళకి ఏం చెప్పాలి ప్రతి ఒక్కరిది ఒక్క మేనేజర్ నుంచి వచ్చిన మాట ప్రతి ఒక్కరిది ఒకటే లెక్క ఉండాలి సో సేల్ ఎట్లా ఉంది అంటే బాగుంది సార్ అని చెప్పాలి ఇంకా ఏమి ఆప్షన్స్ కావాలంటే ఇక్కడ డిజైన్స్ కొన్ని అప్డేట్ చేస్తే మాకు ఇంకా సేల్ ఎక్కువ వస్తుంది సార్ ఇటువంటి డిజైన్స్ ఆడుతున్నారని మేము అక్కడ మాట్లాడాలి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏంటంటే సంతోషిస్తారు సో వాళ్ళు తెలుసు వాళ్ళకు ఏమేమి కావాలా అని తిరిగి వాళ్ళు ఏం చేస్తుంటారు కొన్ని సార్లు మనల్ని అడుగుతు అంటే మనము కరెక్ట్ చెప్తున్నామా లేదా కస్టమర్ గురించి మనం తెలుసుకొని చెప్తున్నామా లేదా ఫోర్లు ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కటి మనము చూసుకోవాల్సి సో ఎవరికి ఏమన్నా రాంగ్ చెప్పినా కూడా వాళ్ళు ఏం చేస్తారు మీట్ మీద క్యాబిన్ అంటారు సో మీ క్యాబిన్కి వెళ్ళి మనము మాట్లాడాల్సి వస్తుంది సో ఒక్కరు ఒక్కో మేనేజర్ ఒక్కరు చెప్పి ఒక్కో మేనేజర్ ఒకటి చెప్పితే రామ్ కమిట్మెంట్ అవుతారనమాట సో మనం అందరము ఏం చెప్పాలో ఒకటే రీతిగా మనము చెప్పాలి టార్గెట్ ఎంత రీచ్ అయింది ఎంత పర్సెంటేజ్ ఉంది సెవెంటీ వన్ పర్సెంట్ సో ఇంకెంట్లా రీచ్ హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా రీచ్ అవుతాం అనేది వాళ్ళు చూస్తుంటారు సో ఇది ఏంటంటే గోల్డ్ ఫీల్డ్ కాబట్టి ప్రతి ఒక్కటి క్యాల్కులేషన్ ఉంటుంది అన్నమాట అక్కడ ఏంటంటే వన్ వన్ గ్రామ్ జీరో వన్ మిల్లీ గ్రామ్స్ కూడా ప్రతి ఒక్కటి క్యాల్కులేట్ అవుతుంటది సో ఒక్కటి మిస్ అయినా కూడా కొన్ని వేల రూపాయలు కట్టాల్సి వస్తుంది సో ఎన్నోసార్లు దేవుడు నన్ను రక్షించిండు ప్రతి ఒక్క దాంట్లో దేవుడు మనల్ని రక్షించిండు నన్ను రక్షించిండు చాలా టైంలో కథనాలు ఉన్నప్పుడు సో ఫార్టీ సిక్స్ గ్రామ్స్ గ్రామ్స్ సో నేను రిజల్ ఇచ్చినాక వన్ వీక్ తర్వాత అక్కడ లేదు సో ఒకసారి ట్వంటీ గ్రామ్స్ ఒకసారి ఫార్టీ వన్ సో వాళ్ళు ఎంత ఫైవ్ ల్యాక్స్ సిక్స్ వరకు కట్టారు ఆ కౌంటర్ పీపుల్ సో అటువంటి గృహ నిర్వాతత్వం చేసినప్పుడు మనం నమ్మకంగా చేయాలి ఎట్లా చేస్తున్నాం మనది సో ఏంటంటే మనము ఒక్క దిక్కు చూడకుండా నాలుగు దిక్కులు నేను చూస్తుంటే ఆ యొక్క కౌంటర్ ఉన్నప్పుడు బయట ఫ్లోర్లు ఉంటే వాళ్ళు కష్టగారు ఏం తీస్తారు ఏం పెడతారు అనేది ఇంకా నుంచి మేము అబ్జర్వ్ చేస్తుంటుంది సో ఏంటంటే గ్లాసెస్ అన్ని ఉంటాయి ఆ గ్లాసెస్ లో మేము చూస్తుంటుంది ఎక్కడ ఏం చేస్తారు ఎక్కడ స్క్రూ పడింది ఎక్కడ స్క్రూ పడింది అది కూడా మేము అక్కడ గమనించి ఇక్కడ స్క్రూ పడింది అని సో అక్కడ ఏంటంటే మనం ఏం చేయాలి అక్కడ మేనేజర్ కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో మనము షార్ప్ ఉంటేనే అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అనమాట సో వాళ్ళకంటే షార్ప్ ఉండాలి ప్రతి ఒక్కటి మనము చూసుకోవాలి సో అక్కడ నేను లేను కాబట్టి వన్ వీక్ లా ఒక సిక్స్టీ సెవెంటీ గ్రామ్స్ అనేది పోయింది ఒక గృహ నిర్వాహకత్వపు వాడు ఏం చేసిందో అట్లా కస్టమర్కి ఇచ్చిందో మళ్ళీ ఏం చేసిందో తెలియదు సో వేరే డూప్లికేట్ అనే చేయిన్ అక్కడ పెట్టారు అనమాట సో అక్కడ ఎంత అంటే సిక్స్ ల్యాక్స్ వరకు వాళ్ళకు లాస్ వచ్చేవి ఫైవ్ పీపుల్ ఉన్నారు ఫైవ్ పీపుల్ కి డివైడ్ చేసి వాళ్ళకి అనేది చేశారు సో గృహ నిర్వాహకత్వం ఎట్లా చేయాలంటే ఇక్కడ ఏం చేస్తుందంటే వాడు వంద మనుగులంటే ఇక్కడ ఏం చేస్తుంది ఎనభై మనుగులని రాస్తుండు ఆ చుట్టిలా ఏం చేస్తుందంటే కుయక్టీ అక్కడ వాడు రాస్తుండు ఎనభై వంద నూరు తూముల అంటే అక్కడ ఏం చేస్తుండు ఎనభై తూముల గోధుమలు రాసుకోమని చెప్తుండు అక్కడ సో ఏంటంటే అక్కడ ట్వంటీ ట్వంటీ అక్కడ మైనస్ చేసేసింది అనమాట సో అక్కడ ఏంటంటే గృహం యజమానుడు వచ్చినప్పుడు సో హండ్రెడ్ హండ్రెడ్ ఉండాలి కానీ ఎయిటీ ఎయిటీ అక్కడ ఉన్నదమ్మ సో అక్కడ ఏం చేస్తుందంటే అక్కడ దొంగతనము చేస్తున్నాము సో మనం కూడా ఎన్నో మన గృహ నిర్వాహకత్వంలో దేవుడి సమాధానంగా ఉండాలి దేవుడిని మనము ఫస్ట్ చూడాలి సిరిని కాదు సో సిరిని చూసినప్పుడు ఎంతో మంది స్నేహితులు మన దగ్గరికి వస్తారు నీ దగ్గర డబ్బు ఉందంటే ఎంతో మంది స్నేహితులు చుట్టాలు ప్రతి ఒక్కరు నీ వెనకాల ప్రోత్సహిస్తుంటారు కానీ మన దగ్గర డబ్బు లేదంటే వాళ్ళెవరు ఈరోజు రారు సో మనకేంటంటే ఇక్కడ చూస్తే కింద చూస్తే అట్లా కుయుక్తిగా వాడు అక్కడ చేసిండమాట నీవు నీ చీటి తీసుకొని ఎనభై టూమ్లని రాసుకోమని చెప్పాను అన్యాయస్తుడైన గృహ నిర్వాహక గృహ నిర్వాహకుడు వాని యజమానుడు వాణ్ణి మెచ్చుకునేను సో వెలుగు సంబంధుల ఈ లోక సంబంధులు తమ తరంను బట్టి చూడ యుక్తి పరులై ఉన్నారు సో ఇక్కడ ఏం చేస్తారంటే వెలుగు సంబంధులు ఉన్నారా సో వెలుగు సంబంధులు అంటే దేవుని సంబంధులు దేవుని యొక్క సంబంధులు ఉన్నారా లేకుంటే ఈ లోక సంబంధులు లోక సంబంధులు కూడా ఈరోజు ఉన్నారు లోక ఎక్కువ మనము తిరుగుతున్నాం ఎందుకు తిరుగుతున్నాం అంటే లోకంలో ఏముంది ఎంజాయ్మెంట్ ఉంది ప్రతి ఒక్కటి ఉంది ఎంజాయ్మెంట్ ఉంది ప్రతి ఒక్కటి దొక్కుతుంది ఈజీగా అవైలబుల్ ఉంది ఈజీగా నిన్ను ఫిష్ చేస్తుంది నిన్ను ఏం చేస్తుంది మార్చుకుంటుంది ఈజీగా ఈరోజు మనం లోపలతో తిరగాలంటే ఓన్లీ మొబైల్ తోటిగా మొబైల్ తోటి మొబైల్ టీవీ ప్రతి ఎంటర్టైన్మెంట్ గేమ్స్ ప్రతి ఒక్కటి ఈరోజు వచ్చింది కంఫర్ట్ జోన్ మనము కూర్చొనే మొత్తం వరల్డ్ మ్యాప్ వరల్డ్ మొత్తం ఈరోజు చూడొచ్చు మన అమెరికాలో ఏమైంది మన ఇక్కడ ఏమైంది జర్మన్లో ఏమైంది ఎక్కడ వరల్డ్ ఎక్కడ ఏమైంది ఎక్కడ బాంబే లేని ఎక్కడ ఏం యుద్ధం జరుగుతుంది ఇక్కడ ఏం పట్టిందని మన ఎన్ని చేతుల్నే ఉంది చేతుల్నే ప్రతి ఒక్కటి మనం ఈరోజు చూస్తున్నాం సో వెలుగు సంబంధులు అయినప్పుడు ఏసు వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తి ఉన్నారు సో ఈరోజు డెఫినెట్లీ చెప్తున్నా లోక సంబంధులు యుక్తి ఉన్నారు సో ఎక్కడ పోతే అక్కడ ఆ గొడవ పడుతున్నాడు ఎక్కడ పోతే ఎక్కడ వానకి అదే గొడుగు ఎండకి అదే గొడుగు సో ఎక్కడ పోతే ఎవరు చెప్పిన మాట వాళ్ళు వింటారు అనమాట ఎంతో మంది ఎవరంటారు యజమానులను చేసుకోరు ఇద్దరు ఇద్దరు యజమానులు ఉండాలంటే కాదు కానీ ఈ రోజులో ఎంతమంది ఉంటారు పది పదిహేను మంది యజమానులు ఉంటారు మనకి సో ఎవరు చెప్పిన మాట వాళ్ళు ఇంటుడం అనమాట గృహ నిర్వాహకత్వం అక్కడ బందీ వాళ్ళకి ఏముందంటే ధనం ఉంది అన్ని ఉన్నాయి వాళ్ళు చెప్పిన మాట మనం వింటే మనకి ఏమన్నా ఇస్తాడు అటువంటి ఆశ పెట్టుకొని మనం ఈరోజు అక్కడిక్కడ తిరుగుతున్నాం కొట్టుమిట్ట ఆడుతున్నాం అక్కడిక్కడ నాకేమొస్తుంది ఏం దొరుకుతుంది ఎక్కడ పోతే ఏం దొరుకుతుంది ఏ జమాన దగ్గర పోతే ఏం దొరుకుతుందని సో మనం ఏంటంటే మనమని కాకుండా కూడా చర్చిలో చర్చ్లో కాకుండా కూడా బయట కూడా లోక సంబంధాలు ఎంతో మంది కృత్తిపరులు సో ఎక్కడ ఏది చెప్పాలో ఎక్కడ ఏది చెప్పొద్దో వాళ్ళకు బాగా తెలుసు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే వెలుగు సంబంధాలు కాకుండా లోకం తట్టి ఈరోజు తిరుగుతున్నాం మనం మన పరీక్షించుకుందాం మనం ఎక్కడ తట్టు తిరుగుతున్నాం మనం నీకు సిరి కావాలా యేసు కావాలంటే చాలా మంది ఏం చేస్తారు సేవకుని లక్షణం ఏంది సిరియే కావాలి నాకు బిల్డింగ్ కావాలి బంగ్లా కావాలి కారు కావాలి ఈ రోజుల ప్రతి ఒక్క సేవనికి ఉన్నది వాటిలో ఎట్లా వస్తుంది మన ఎట్లా వస్తుంది అది యేసు ప్రభుని నమ్ముకోవాలి ఏసు ప్రభు తట్టు తిరగాలి యేసు ప్రభే మనకి ఈ రోజు యజమానుడు మన ఇంటికి యజమానుడు ఎవరు యేసు క్రీస్తు ఏసు క్రీస్తు మన యజమాని యజమానితో తిరుగుతున్నామా లేకుంటే లోకం వైపు మనము తిరుగుతున్నాం ఇక్కడ ఏమంటుండంటే అన్యాయపు సిరి మీకు స్నేహితులను సంపాదించుకొనుడి ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోనప్పుడు వారు నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకుందిరని మీతో చెప్పుచున్నాను అన్యాయపు సిరి ఏం చేస్తుంది మీకు అన్యాయపు సిరి ఇక్కడ ఏం చేస్తుండు వంద మనుగులు అంటే మనుగులు వేసిండు వంద తూములు అంటే ఎనభై అక్కడ వేసిండు చేసినప్పుడు అక్కడ ఏం చేసిండు అక్కడ ట్వంటీ ట్వంటీ కొట్టేసిండు ట్వంటీ ట్వంటీ కొట్టేసి అక్కడ టాలీ చేస్తుండ అక్కడ యజమాను తెలియదా ఎంత తెచ్చింది ఏంటి సంగతి అనేది తెలుసు కంపల్సరీ ఆయన ఏం చేస్తుండు ప్రతి ఒక్క దాన్ని ఆయన క్యాల్కులేట్ చేస్తుడు ఆయన ఎంత వచ్చింది ఎంత పోతుంది ఎంత ఇచ్చింది ఎంత చీటీలో రాస్తే అయిపోతుందా అతనికి తెలియదా కుయుక్తిగా చేస్తుండని అక్కడ యజమానుడు గమనించిండు యజమానుడు అన్యాయస్తున్న గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకునే వాని యజమానుడు వాణ్ణి మెచ్చుకొని వెలుగు సంబంధం కంటే ఈ లోక సంబంధంలో తమ తరమును బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు ఈ లోకంలో ఎంతో మంది యుక్తి పరులై ఉన్నారు అన్యాపు స్థిరి మీకు స్నేహితులను సంపాదించుకున్నది ఎందుకన్నా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోనప్పుడు వారు నిత్యం నివాసంలో మిమ్మల్ని చేర్చుకుందిరని మీతో చెప్పుచున్నారు సిరి ఎప్పుడు వదిలిపోతుంది ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోనప్పుడు వారి నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకుందిరని మీతో చెప్పుచున్నారు ఆ సిరికి దాసులై ఉండి వారు చనిపోతున్నారు అనమాట సిరి పాప పరిపక్వమై ఏం చేస్తుంది మరణము కంటది ఈ సిరితో అక్కడనే వాళ్ళు ఉండి అక్కడనే వాళ్ళు మరణిస్తున్నారు అనమాట అటువంటి జీవితాలు మనలో ఉన్నాయి లోక సంబంధంలో వెళ్తున్నాము వెలుగు సంబంధంలో మనము ఉంటలేము లోకం తోట చూస్తున్నాము లోకంలో ఎన్ని ఉన్నదో అవి మనము అవలంబించుకుంటున్నాము మనం ఏం చేస్తున్నాము ఏసు బ్రహును వదిలేసి మనం బాధ వచ్చినప్పుడు ఈశుప్రభు కావాలి మన యాక్సిడెంట్ వచ్చినప్పుడు ఈశు ప్రభు కావాలి వెలుగు సంబంధిగా నువ్వు ఉంటున్నావు జస్ట్ వెలిగి వెళ్ళిపోతున్నావు ఓన్లీ సండేనే వెళ్ళిపోతే సరిపోతుందా వేరే రోజులు ఏమవుతాయి మళ్ళా మండే టు సాటర్డే వరకు మనం వెలుగుతున్నామా ఓన్లీ సండే రోజే భక్తి వైట్ డ్రెస్ వేసుకొని మొత్తం ఏం భక్తి కంటే భక్తి పరుడు సో అటువంటి యొక్క మనము వేసుకుంటాము కానీ హృదయం మొత్తం ఏముంది అంధకారంలో ఈరోజు జీవిస్తున్నాం హృదయం అంతా అంధకారంలో జీవిస్తుంది ఎందు ఏమంటుంది అక్కడ లోకం వైపు మనము తిరుగుతున్నాం లోకంలో ఎన్నో ఆశలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి అవన్నీ మనం ఈరోజు అవలంబించుకుంటున్నాం వాయ్ ఎందుకు ఏసుప్రభు తట్టు తిరిగా ఏసు ప్రభు ఒక్కడుంటే చాలా మనకి యేసు ఒక్కడే కదా మనకి కావాలి యేసు ప్రభు కావాలి కదా ఆయన ఎట్లా సేవ చేసిండు ఎట్లా సేవ చేసి ఆయన వెళ్తుంటే జన ఎంతో మంది గురికొస్తురు ఆయనను ఆయన చూసి పుట్టి చెక్క ఇక్కడ ఏంటంటే అందరూ అక్కడ పొట్టి జక్క పొట్టి ఉన్నాడు కాబట్టి అక్కడ ఏమైంది చెట్టు ఎక్కిండు చెట్టు ఎక్కినప్పుడు నీకును నీ ఇంటి వారిని నేను సేవిస్తాను ఇప్పుడు ఈ రోజు నీ ఇంట్లోనూ బస చేస్తా అక్కడ చెప్పిండు జక్కయ దిగు అని చెప్పిండు సో యేసు ప్రభుకి ఎట్లా తెలుసు జక్కయ గురించి సో ప్రతి ఒక్కరి ఆయన తెలుసు సర్వంతరి అందరి గురించి ఈరోజు నీ గురించి నా గురించి ఇన్నర్ పార్ట్ లో ఏముందో అవుట్ సైడర్ పార్ట్ లో ఏముందు ప్రతి ఒక్కరి యేసు ప్రభుకి ఈరోజు తెలుస్తుంది తెలుస్తుంది కానీ మనం ఏం చేస్తున్నాము తెలివనట్టు నటిస్తున్నాము తెలివనట్టు యాక్టింగ్ అంతా తీసేసేయండి ఒరిజినల్గా ఉండండి ఒరిజినల్ మనం ఏ పేరు ఉందో ఆ పేరు ప్రకారం మనము జీవితం మన యేసు మనతో ఉన్నాడు ఈరోజు మనం బాప్తిసం తీసుకున్నాము సేవకులమైన ప్రతి ఒక్కరిని ఆయన శిష్యులుగా చేయాలంటే మనం ఏం చేస్తున్నాము మనమే ఫస్ట్ శిష్యులుగా రాకపోతే నీతిమంతుడు రక్షింపబడకపోతే ఇంకెంత దుర్లభము మనం చెప్తుండే ఎబ్రిలా సో నీతిమంతుడు కొరంతిలో ఎక్కుతుండు సో నీతిమంతుడు రక్షింపబడకపోతే ఎంత దుర్లభం అని సో మనం నీతిమంతులమై ఉన్నాము మనం బాప్తిష్టం తీసుకున్నాము ఆయన త్రోవలన్నీ తెలుసు త్రోవల స్థలాలం చేయాలని తెలుసు సో మనమే లేకపోతే ఇంకా వేరే వాడు వెనకాల వచ్చినోడు ఎవడు సో మనమే ఆయన దారిలో వెళ్ళకపోతే వెనకాల వచ్చేటోడు ఏడుంటే గృహ నిర్వాహకత్వ పని మనం చేస్తున్నాము కానీ నమ్మకమైన మంచి దాసం చేయాలి నమ్మకంగా ఉన్నాము మనము సో ప్రతి ఒక్క చిన్న విషయంలో నమ్మకంగా ఉంటే ప్రతి ఒక్కటి మీకు ఈరోజు ఇస్తాడు ఇక్కడ చెప్తుంది చూడండి ఏమంటుడు నిత్యమైన నివాసంలో మేము చేర్చుకుందును మీతో చెప్తున్నాను మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో నమ్మకంగా ఉండను మిక్కిలు కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండను సో మిక్కిలు కొంచెమే ఇచ్చిన దేవుడు దానిలో ఎక్కువ నమ్మకంగా ఈరోజు ఉండాలి సో మనం ఎవ్రీ టైం నేను ఎక్కడ కూడా నమ్మకం ఏది అదే నిజం చెప్తా నేను సో వాళ్ళు అడిగేదాన్ని వాళ్ళకి భయపడ నేను సో మనం ఏంటంటే ప్రతి ఒక్కటి ఏదైనా నిజం చెప్పి నేను మాట్లాడతాను సో మనతో ఉంటే మమ్మల్ని ముంచేస్తావురా అన్నట్టు మేనేజర్స్ అంటారు ఏదైనా నిజం చెప్తా నేను నిజం ఏది ఉందో చెప్పాలి మనం సో ఏదిందో అది చెప్తే వాళ్ళకి ఏంటంటే తెలుస్తుందనమాట మన స్టోర్లు ఏం నడుస్తుంది బయట ఏం నడుస్తుంది ప్రతి ఒక్కటి వాళ్ళకు తెలియాలి అప్పుడే కానీ వాళ్ళనేది చేంజ్ గారు వాళ్ళనేది ఇక్కడ చూసాను మిక్కిలి కొంచెంలో నమ్మకం ఉండి ఎక్కువగా నమ్మకం ఉండను మిక్కిల్ కొంచెంలో అన్యాయం ఉండేవాడు ఎక్కువలో అన్యాయంగా ఉండను చూడండి ఇక్కడ గృహ నిర్వాహకత్వప్పుడు కొంచెంలోనే అన్యాయంగా ఉన్నాడు వానికి ఏమి ఇస్తాడు దేవుడు అక్కడ యజమానుడు ఏమి ఇస్తాడు కాబట్టి మీరు అన్యాయపురి విషయంలో నమ్మకంగా ఉండని సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయను సో మన సత్యమైన ధనం ఎవరు ఏసు సో ఆ పరలోకంలో మన ధనం అక్కడ కూర్చుకోవాలి మనం సత్యము ఏం చేస్తుంది ఇప్పుడు సో చేయను అని క్వశ్చన్ మార్క్ పెట్టాడు మీరు కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఏడదా సో ఈరోజు ఏంటంటే సిరి విషయంలో సిరి విషయంలో కానీ ఏ విషయంలో కానీ మనం ఏదైనా ఇస్తే వాళ్ళు నమ్మకంగా ఎవరు ఉండలేరు ఈవెన్ చిన్న పిల్లలు కూడా చాలా కుర్తి పరులుగా ఈరోజు ఉన్నారు మనుషులు బయట ఒకటి మనం మాట్లాడుతుంది వాళ్ళ తల్లిదండ్రులు అలా ఈరోజు నేర్పిస్తుంది ఇట్లా కాదు బేట అట్లా చేయి ఇట్లా చేయి ఇట్లా చేయి సో స్టార్టింగ్ నుంచి ఏంటంటుండే ఇక్కడ వాళ్ళకు లోపల ఒకటి బయటికి వచ్చేది ఒకటి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే లోపల పోయేది కరెక్టే ఉంది కానీ బయటకు వచ్చేది ఏం చేస్తున్నారు బయటకు వచ్చేది కరెక్ట్ గా లేదనమాట సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఏం చేస్తుందంటే మనుషుడు అపవిత్రంగా ఈరోజు జీవిస్తుంది ఇక్కడ ఏం చేస్తుందంటే కాబట్టి మీరు అన్యాయపు స్థిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల్లా సత్యమైన ధనం ఎవరు మీ వశము చేరు మీరు పరల విషయంలో నమ్మకంగా ఉండని ఎడల్లా మీ సొంతమైనది మీ సొంతమైనది మీకు ఎవడిచ్చిను సో ఇక్కడ ఏంటంటే పరల సమ్ము ఉన్నది సో మన యజమానుడు అంటే అది సో పరల విషయంలో మనం నమ్మకంగా ఉండని ఎడల మీ సొంత పని సొంతమైనది ఎవడు ఇచ్చును సో సొంతమైన ధనము ఎవడు ఇచ్చును ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చిరు ఇక్కడ మీ వర్షము చేయను ఉండని సత్యమైన ధనము ఎవడు మీ వర్షము చేయను మీరు పరలత్వము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైన మీకు ఎవడిచ్చును ఏ సేవకుడు ఇద్దరు యజమానులను సేవింపలేడు వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును మీరు దేవుని సిరిని సేవింపలేదని ఇక్కడ చెప్తున్నా ఇక్కడ ఏం చేస్తుందంటే దేవుని మనము సిరిని మనము చూస్తున్నామా లేదా ఇక్కడ ఏం చేస్తుందంటే మనుషుడు ఏం చేస్తుంది అపవిత్రంగా ఈరోజు మారిపోయిండు అపవిత్రంగా మారిపోయి ఇక్కడ చూస్తే మార్కు సువార్త మార్కు అధ్యాయము మార్కు సువార్త అధ్యాయము పద్నాలుగో వర్షం నుంచి చదువుదాం సో మనకి ఈడ అపవిత్రత ఇక్కడ వచ్చింది క్విక్తిగా మనము ఈరోజు మసలుకుంటున్నాము క్విక్తి పరలుగా మనము అప్పుడు ఆయన జన సమూహం మరలా తన ఎద్దకు పిలిచి మీరందరూ నా మాట విని గ్రహించి సో మీరందరూ ఏం చేయాలి ఆయన మాట యేసు మాట విని గ్రహించాలి గ్రహించినప్పుడు ఏం చేస్తుంది చూడండి ఇక్కడ వెలుపలి నుండి మనుషుడు అపవిత్రునిగా చేయగలుగునది ఏది లేదు కానీ లోపల నుండి బయలు వెళ్ళినవే మనుషునికి అపవిత్రంగా చేయను ఆయన జన సమూహం విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు సో ఇక్కడ ఏమంటుందంటే బయటి నుంచి లోపలికి పోయేది ఏం చేస్తుంది మనకు అపవిత్రంగా చేస్తలేదు సో లోపల నుంచి బయటికి వచ్చేది ఏం చేస్తుంది మనల్ని మనుషుల్ని అపవిత్రంగా ఇక్కడ చేస్తుందని అక్కడ ఈశు ప్రభు డైరెక్ట్ అక్కడ చెప్తున్నారనమాట వెలుపల నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రగా చేయగలిగినది ఏదీ లేదు కానీ లోపల నుండి బయలు వెళ్ళిన మనిషిని అపవిత్రగా చేయన నేను సో ఆయన జన సమూహం విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానం గురించి ఆయన అడగగా సో ఇక్కడ వాళ్ళు శిష్యులు అక్కడ ఇంటిలోనికి వచ్చినప్పుడు అక్కడ అడిగారు ఆయన వారితో ఇట్లా నేను ఇంత అవివేకులై ఉన్నారా వెలుప నుండి మనుషునికి లోపలికి పోనదేది వారిని అపవిత్ర చేయగలదని మీరు గ్రహింపకున్నారా సో క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు ఆయన వారితో ఇట్లా సో మరొకసారి వీళ్ళు ఇంత అవివేకులై ఉన్నారా చెప్పిన మాట మీకు అర్థమవుతలేదు సో ఇంత అవివేకులు అంటే జ్ఞానం లేకుండా అవివేక తత్వంతో ఈరోజు ఉన్నారా ఇంతమంది మనం ఈ రోజు అవివేకులమై ఉన్నాము ఆయన మాటలను గ్రహిస్తలేము సో లోకంతో తిరిగి అవివేకులై మూకుల అక్కడ తిరుపు అటే వెళ్ళిపోతున్నాం కానీ ఏసు ప్రభు సేవ చేశాము ఏసు ప్రభు ఒక్కో పాపిని రక్షించి అండ్ ఎంతో మంది పాపిలను ఈరోజు రక్షించిండు ఆయన శిల్వ మరణం ద్వారా ఎంతో మంది రక్షించిండు అండ్ శిష్యులు కూడా ఎంతో ఎంతో సేవ చేశారు ఎక్కడెక్కడనో తిరిగి సేవ చేశారు ఆయన చనిపోయిన తర్వాత సో వీళ్ళు మనం కూడా సేవ చేద్దామని మనకు లేదనమాట సో మనం ఏంటంటే పాపులను రక్షించిన దేవుని యొద్ధకి ఆయన శిష్యులుగా చేయడానికి మనము త్వరపడాలి సమయం ఇంకా కొంచెమే ఉన్నది సో ప్రతి ఒక్కరికి ఎవరికి తెలియదో వేసు ప్రభు గురించి ప్రతి ఒక్కరికి ఈరోజు చెప్పాలి సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే అవివేకులు అరా అంటుంది ఇక్కడ ఏమంటున్నాం అవివేకులు అయ్యి ఉన్నారా వెళ్ళిపడి నుండి మనుషునికి లోపలికి అపవిత్ర చేయాలని మీరు గ్రయింపకున్నారా సో బయట నుంచి వచ్చేది మనం ఏం చేస్తున్నాము లోపలికి పోయేది అది చేస్తుంది అది వాణి హృదయంలో ప్రవేశింపక కడపలోనే ప్రవేశించి బహిర్భూమిలో విడువబడును ఇక్కడ అది భోజన పదార్థం అంటే బయట నుంచి మనం ఏం చేస్తున్నాము భోజన పదార్థం తింటున్నాం అనమాట తింటుంటే ఆ కడుపులో పోయి అది బయటికి వెళ్ళిపోతుంది వేస్ట్ అంతా బయటికి వెళ్ళిపోతుంది సో ఏదైతే మినరల్స్ అవి కార్బోహైడ్రేట్స్ ఏదైతే మినరల్స్ ఉన్నాయో ఆ బాడీ అబ్జర్వ్ చేసి అక్కడ మనము జీవించనీకి రక్తంలో కలుస్తుంటారు అనమాట సో ఇక్కడ ఏం చెప్తుండే బయట నుంచి వచ్చేది ఏదైనా కూడా తిన్నప్పుడు అది ఏంది అపవిత్ర పరిస్థితి ఇక్కడ ఏం అపవిత్ర పరిస్థితి చూడండి మన లోపల నుంచి వచ్చేది లోపల నుండి వెళ్ళినది మనుషుని అపవిత్ర పరచును లోపల నుండి అనగా మనిషిని హృదయంలో నుండి దురాలోచనలు చూడండి ఇక్కడ చాలా చెప్పిండు టెన్ వర్డ్స్ చెప్పిండు అక్కడ యేసు ప్రభు గారు ఇక్కడ పావులు వచ్చేసి పదహారు లక్షణాలు చెప్పిండు సో మనం ఇక్కడ చూస్తే టెన్ వర్డ్స్ ఉన్నాయి సో లోపల నుండి అనగా మనిషిని హృదయం నుండి దురాలోచనలు మనుషుల హృదయం నుంచి ఏమొస్తుంది దురాలోచనలు దురాలోచనలు వచ్చినాయి చూడండి ఫస్ట్ వన్ దురాలోచనలు జారత్వము దొంగతనములు నరహత్యలు వ్యభిచారములు లోభములు చెడుతనములు కృత్రిమములు కామ కామ వికారమును మత్సరమును దేవదూషణ అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను సో ఇక్కడ ఏమంటుందంటే లోపలికి తీసుకునేది మంచినే ఉంది కానీ బయటకు వచ్చేది ఏం చేస్తున్నది సో హృదయంలో అలజడి లేపుతున్నది ఉదయంలో ఎవరితో ఎలా మాట్లాడాలి కుయక్తిపరమైన సంఘటనలు సో కుయుక్తిపరమైన ఈరోజు ఉంటున్నాయి దురాలోచనలు అందరి గురించి మంచిగా మాట్లాడాలంటే దురాలోచన చేస్తున్నాం ప్రతి ఒక్కరి గురించి మనం ఈరోజు దురాలోచనలు చేస్తున్నాం దురాలోచన చేస్తున్నామా అంటే రాంగ్ థింకింగ్ అనమాట వేరే వాళ్ళ గురించి మనం ఈరోజు రాంగ్ థింకింగ్ చేస్తున్నాం జారత్వము జాగత్వం వ్యభిచారము జారత్వము దొంగతనము మనం ఏం చేస్తున్నాం ఈరోజు మాట వాళ్ళ కానీ ఈ దీని వల్ల కానీ ఈరోజు దొంగతనం చేస్తున్నాం దొంగతనం ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎక్కడ మనము ఈ సుప్రహ్మణ చేయింపకుండా మనం సండే ఎక్కడ పోతున్నాము వేరే మాటలు చెప్పి ఇంట్లో నేను చర్చికి పోతానే వస్తారు ఎవరి వస్తుంది ఎక్కడ పోతారు ఫ్రెండ్స్ తోటి అక్కడ తిరగడానికి అక్కడిక్కడ పోయి మళ్ళీ టైంకి త్రీ థర్టీ ఫోర్ కాగానే మళ్ళీ ఇంట్లో ఉంటారు ఎక్కడ చర్చికి పోయినా సో వాళ్ళు ఏం చేస్తారు ఈరోజు ప్రతి ఒక్కటి ఆ దొంగతనం చేస్తారు చర్చి యొక్క టైమింగ్ ని వాళ్ళు దొంగతనం చేసి అక్కడ వేరే దగ్గర తిరిగి ఈరోజు వస్తురమాట ఇక్కడ ఏం చేస్తుండే నరహత్య దొంగతనంలో నరహత్య సో ఇక్కడ ఏంటంటే ఎవరికి లోబడకపోతే ఈరోజు నరహత్య చేస్తారు చాలా మంది ఈరోజు నరహత్య చేస్తారు నా మాట వినవా అని ఆన్ స్పాట్ గా ఈరోజు చాలా మంది ఈరోజు చంపేస్తారు అనమాట సో ఈరోజు ఆవేశం మనకు అవసరమా అది కూడా ఒక దురాత్మ ప్రతి ఒక దురాత్మ ఇక్కడ దురాత్మలు ఉన్నాయి టెన్ వర్స చెప్పింది అనమాట ఇక్కడ వ్యభిచారములు లోభములు చరితనములు ఇక్కడ లోభం కూడా వచ్చింది సో లోభం అంటే మన ధనాపేక్ష సో ధనాపేక్షకు యేసు ప్రభుని మనము తిరస్తూ వస్తున్నామా యేసు ప్రభు గురించి మనం ఈ రోజు దాసునిగా ఈరోజు ఉండాలి సో గృహ పని చేసినప్పుడు సో లోపలికి వచ్చేది వచ్చేది మనము చెక్ పాయింట్ పెట్టాలి సో మనం ఏం మాట్లాడుతున్నాము సో మనం ఏంటంటే మేము ఆఫీస్ జాబ్ చేసినప్పుడు సో ప్రతి ఒక్క దగ్గర ఒక చెక్ పాయింట్ అనేది ఉంటుంది మేము అన్ని చేసినామా లేదా చెక్ లిస్ట్ అనేది ఉంటది ఆ చెక్ లిస్ట్ లో ప్రతి ఒక్కటి మేము ఏం చేస్తున్నాం టిక్ పెట్టుకుంటున్నాం అనమాట టిక్ పెట్టుకొని ఇది చేసినామా ఇప్పుడు చేసినామా అంటే టెన్ థర్టీకి మనం స్టోర్ ఓపెన్ చేసినప్పుడు టెన్ ఫార్టీ తర్వాత ఇవన్నీ చెక్ చేసినామా లేదా అని మేము చెక్ చేసుకుంటాం టెన్ మినిట్స్ తర్వాత సో ఏంటంటే కెమెరా సిసి కెమెరా కొట్టినామా లేదంటే లాక్ ఓపెన్ చేసినప్పుడు సీల్ కరెక్ట్ ఉందా లేదా అని ఫోటో తీస్తాం ఫోటో తీసే ఒక యాప్ ఉంటుంది మనకు యాప్ ఉంటుంది ఆ యాప్ లో మేము ఏం చేయాలి రోజు అప్డేట్ చేయాలి అప్డేట్ చేసేది హెడ్ ఆఫీస్ కి డైరెక్ట్ వెళ్ళిపోతాయి యాప్ ద్వారా వాళ్ళు చూసుకుంటారు అనమాట సో యాప్ ద్వారా మేము చేసినామా లేదా అని ప్రతి ఒక్కటి టిక్ చేసుకొని ఏంటంటే మనం సేఫ్ సేఫ్ ఉంటుంది అనమాట సేఫ్ నుంచి ఆర్మీ బయట తీసినప్పుడు ఒక ఫోటో తీసిస్తాం ఫోటో తీసి అది కూడా అప్లోడ్ చేస్తాం మేము సేఫ్ నుంచి ఇట్లా బయట తీసినామని సో ప్రతి ఒక్కటి ఒక చెక్ పాయింట్ అనేది మనము పెట్టుకోవాలి ఇక్కడి నుంచి మనం మాట్లాడుతున్నామో ప్రతి ఒక్క మాట నుంచి మనం కరెక్ట్ మాట్లాడుతున్నామని మనము మైండ్ ఫస్ట్ చెక్ పాయింట్ పెట్టుకొని మనం బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి మనము మాట్లాడాలి సో ప్రతి ఒక్కటి కరెక్ట్ మాట్లాడుతున్నామా లేదా అని మనము ఒకసారి మనము చూసుకోవాలి నాలుక చిన్నది కానీ ఏం చేస్తుంది ప్రతి ఒక్కరిని బాధ పెడుతుంది చాకో భక్తుడు చెప్తాడు మూడో అధ్యాయంలో సో నాలుక తోటి మనము చాలా జాగ్రత్తగా మనము మాట్లాడాలి ప్రతి ఒక్కటి మనం చెక్ పాయింట్ చేసుకొని బయటికి వచ్చేటప్పుడు ఏం చేయాలి ఇక్కడ ఈ ప్రతి మనము దురాలోచనలు జారత్వము దొంగతనములు నరహత్య వ్యభిచారము లోప లోములు చెడుతనములు కృత్రిమములు కామవికారములు మత్సరములు దేవదూషణ అహంభావము అవివేకంలో వచ్చింది ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలుదేళ్ళి మనుషుని ఆయన చెప్పాడు ఇక్కడ మనుషుడు ఎట్లా అపవిత్రపరుస్తుంది సో ప్రతి మన లోపల నుంచి బయటకు వస్తుంది సో లోపల నుంచి ఎందుకు వస్తుంది బయటకు వచ్చినప్పుడు మనము కరెక్ట్ జీవిస్తున్నామా లేదా లోపలికి వెళ్తున్నాయి మంచినే వెళ్తున్నాయి ఆహార పదార్థాలు లోపలికి వెళ్తున్నాయి కానీ బయటకు వచ్చేటి ఏం చేస్తున్నాయి ప్రతి ఒక్కరిని పొల్యూట్ చేస్తున్నాయి ప్రతి ఒక్కరిని మనసు బాధ పెడుతున్నాయి దురాలోచనలు చేస్తున్నాయి నర్హత చేస్తున్నాయి వ్యభిచారం చేస్తున్నాయి ఇంకేం చేస్తున్నాయి కృత్రిమలు చేస్తున్నాయి కామవికారములు చేస్తున్నాయి మస్తరము దేవదూషణ దేవుని కూడా తిడుతున్నాయి అహంభావంతో అవివేకంతో ఈరోజు జీవిస్తున్నాం మనం ఏం చూసుకోండి మనం అహంభావం అవివేకం అవివేకం కూడా మన మనలో ఒకటి పాడీ అనమాట సో అవివేకం అంటే చెప్పిన మాట వినకపోవడం విన్నట్టే చేస్తారు కానీ మనుషులు వినరు ఈరోజు చెప్పిన మాట విన్నట్టే చేస్తారు కానీ ఎక్కడ పోతురు వాళ్ళు వేరే దగ్గరికి వెళ్తున్నారు సో ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన ఎవరు అంటుంది ఇక్కడ చూస్తే ఇక్కడ ఏం చూస్తున్నాము కీర్తనలో ఇరవై నాలుగు మూడో నాలుగో వచ్చినాం ఎక్కువ పర్వతం ఎవరు ఆయన పరిశుద్ధ స్థలంలో నివద నిల్వదగిన వాడెవడు విడిదమైన దానియను మనసు పెట్టక కపటముగా ప్రమాణం చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి సో నిర్దోషమైన చేతులు అంటే రహత్య చేయని చేతులు శుద్ధమైన హృదయం కలిగి సో మనం ఏ రీతిగా మనం ఈరోజు జీవిస్తున్నాం ఏ రీతిగా మనం ఈరోజు గృహ నిర్వాహకత్వము పని మనము చేస్తున్నాం యజమానుడు ఏసు ప్రభువు పని ఇచ్చింది ఈరోజు సో ప్రతి ఒక్కరిని సుష్యులుగా చేయమన్నాడు సో మనం ఏం చేస్తున్నాము సో ఎవ్రీ డే మనం ఆఫీస్కి వెళ్తున్నాము మంచిగా చేస్తున్నాము సో ఎవ్రీ డే ఒక్క శువార్తన మనం చెప్తున్నామా మనం మనం పరీక్షించుకున్నాం ఎవరికైనా సువార్థ చెప్తున్నామా ఎవరినైనా మనము లేకుంటే టీమ్స్ లో జాయిన్ చేపిస్తున్నామా ఎవరినైనా మనము ఏంటంటే దూర ప్రాంతాలలోని ఎవరైనా మనము వాళ్ళకు కొన్ని మంచి మాటలు చెప్పి వాళ్ళని ఆదరించి వాళ్ళు ఏం చేస్తున్నాం మనము చర్చకి తెప్పిస్తున్నామా సో మనం ఎటువంటి మనము యాటిట్యూడ్ ఉంది మనం ఎటువంటి దానిలో మనము జీవిస్తున్నాం ఇక్కడ చూస్తే మనకు ఆల్రెడీ మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాము సో ఇక్కడ గృహ నిర్వాహకత్వం ఇక్కడ లోపలి పోతుంది ఒకటి బయటికి వచ్చేది చాలా పనులు ఉన్నాయి ఇక్కడ ఏంది టెన్ వెరైటీస్ ఉన్నాయి అనమాట పది వచ్చ ఒక గుడగాణాలు ఇక్కడ మనము చూస్తున్నాం ఇక్కడ చూస్తే మనం చూస్తే ఇంకొకటి ఇక్కడ చూస్తే గలతి ఐదో పదహారు నుంచి చూస్తే ఇక్కడ ఏం చెప్తుండే ఇక్కడ పౌల భక్తుడు పదహారు చెప్పిండు ఇక్కడ పదహారు ఏం చెప్పిండో మనం చూ చూద్దాము ఆత్మానుసారగా నడుచుకోండి దురాత్మలు ఒక్కొక్కటి ఒక్కొటి లాగా అవేవనగా చూడండి దురాత్మలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి లాగా ఈరోజు ఉన్నాయి అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన సో అభిచారము ద్వేషములు కలహములు మత్తరము క్రోధము కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు వీటి గూర్చి వీటి గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుడి రాజ్యమును స్వాతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను అయితే ఆత్మఫలం ఏమనగా సో అనేది మన బాడీలో ఉన్నాయనుకో ఈ పదహారు క్వాలిటీస్ మనం ఏంటంటే దేవుడి రాజ్యంలో మనము అర్హులము ఈరోజు కాము ఆయనను ప్రేమించి ఆయనతో ఉండాలంటే మనము ఆత్మఫలం ఏమనగా ఆత్మఫలాలు మనలో ఉండాలి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘాశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహం ఇటు వాటికి విరోధమైన నియమేమో లేదు సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ మనలో ఈరోజు జీవింపజేయాలి గృహ నిర్వాహకత్వపు పని చేసినప్పుడు ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘాశాంతం ఇవన్నీ మనలో ఉంటే దయాలత్వము మంచితనం విశ్వాసం సాత్వికము ఆశానిగ్రహము ఇటు వాటికి విరోధమైన నియమం విరోధం కాకుండా మనము ఏం చేయాలి ఇటు వాటికి విరోధంగా ఈరోజు లేదు మనకేంటంటే దేవుని చిత్త ప్రకారం అని ఏం చేస్తున్నాము ధనంతో మనము చూస్తున్నాము సో ఏంటంటే విజ్ఞానం ప్రేరుతోటి ప్రఖ్యాత గర్వము కోపము ఆశ కోరికలు సో ఏంటంటే ఏదైనా కావచ్చు మనకి ఏంటంటే మనం తగ్గించుకొని ఈరోజు జీవించాలి మన ఈశ్వ్రభు తగ్గించుకొని ఈ రోజు జీవించండి మనం ఆ రీతిగా జీవిస్తున్నామా మనం మనం ప్రశ్నించుకుందాం సో యేసు ప్రభు లెక్క కాదు కానీ సో ఆయన యొక్క భక్తులలో ఒక్క భక్తులు లెక్క మనము జీవిస్తున్నాము ఇక్కడ మనం పోతున్నాం ఎక్కడెక్కడ తిరుగుతున్నాం ఏం చేస్తున్నాం మనం సో మనం ఏంటంటే లోకంతో మనము కొట్టుకొని పోతున్నాం ఇప్పుడు దృహ నిర్వాతత్వ పని చేయాలంటే మనం ఏం చేస్తున్నాము చేస్తున్నామా చేస్తలేము కొన్నిసార్లు చేస్తున్నాము కొన్నిసార్లు మనము చేస్తలేము అటువంటి వాటిలో మనం ఏం చేస్తున్నాం మనము ఎక్కడెక్కడో మనం ఐకక విచారాలతో మనము కొట్టుకొని వెళ్ళిపోతున్నాం అదేంది ఇదేంది అని ప్రతి ఒక్కరు ఏం చేస్తారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు దానితో ఇక్కడ వెళ్ళిపోతారు సో బల నమ్మకమైన మంచి దాస్తుడా సో అప్పుడు యేసు ప్రభు మనం చెప్తాడు బల నమ్మకమైన మంచి దాస్తుడా సో మనం ఏంటంటే మనకు తలాంతులను డబల్ చేసినప్పుడు అప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడని చెప్తారు సో మత వార్త ఇరవై అధ్యాయము పద్నాలుగు వచనం చూస్తే మనకు పద్నాలుగు నుంచి ముప్పై వరకు తలాంతులు తలాంతులతోటి మనం ఇంకా ఏం చేస్తున్నామా సో ఏం చేస్తుందంటే ఒక్క తలాం తీసుకున్నాడు ఏం చేసిండు భూమిలో పాతి పెట్టిండు రెండు తలాంతులు తీసుకున్నాడు ఇంకా రెండు సంపాదించిండు నాలుగు చేసిండు ఐదు తలాంతులు తీసుకున్నాడు ఏం చేసిండు ఐదు తలాంతులు చేసిండు పని చేసిండు ఇక్కడ ఏంటంటే అక్కడ పని చేసినప్పుడు అతనికి అంతా రాజ్యాధికారం అక్కడ ఇచ్చిండు ప్రతి ఒక్కరికి సో అతనికి అడిగిండు ఒక్క తలాం తీసుకొని ఒకటే ఎందుకు ఇచ్చినాం అంటే వాడు భూమిలో పాతి పెట్టిన దేవా అన్నాడు సో తలాంతులు మనకి ఏంటంటే కృపవారాలు ఉన్నాయి సో ప్రతి ఒక్కరిని మనము డబల్ ఇంకా మనము సంపాదించుకోవాలి ఇంకా మనము వేగిర పడి మనము సన్నిధికి అండ్ సన్నిధికి రావాలి సో నీ యొక్క నీకు గృహ నిర్వాహకత్వ పని ఇచ్చిండు ఈరోజు సేవకుని లక్ష్యం ఇచ్చిండు సో నీ సేవ ఎక్కడుంది సో ఈ సేవ ఎక్కడుంది అక్కడ మనము వెళ్ళాలి సో ఇక్కడ అందరి కాబట్టి సో మనము కేబిపిఎంలో ప్రతి ఒక్క సేవకుడు ఒక దృక్పథంతో మనము వెళ్ళాలి సేవకుని లక్షణం ఏంది లక్షణం ఏంది ప్రతి ఒక్కరిని మనము శిష్యులుగా చేయాలి నీ శిష్యులుగా చేయొద్దు ఏం చేయాలి ఆయన శిష్యులుగా చేయాలి ఏసు ప్రభు యొక్క శిష్యులుగా మనం ఈరోజు చేయాలి అందుకోసమే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం ఏసు ప్రభు శిష్యులుగా చేసి ఆయన అందు మనము భయభక్తులు కలిగితే మనం ఏమిస్తా అన్నాడు ఇక్కడ ప్రకటన చూడండి ప్రకటన రెండు పది ప్రకటన రెండో అధ్యాయం పదో వచ్చింది చూస్తే ఇక్కడ ఏం చేస్తా అన్నాడు ఇక్కడ ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరులోచున్నాడు పది దినంలో శ్రమ కలుగు మరణం వరకు నమ్మకంగా ఉండము నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను సో మన పనిలో నమ్మకంగా ఉంటే ఆయన యొక్క జీవకిరీటం మనము పొందుకుంటాము ఎప్పటి వరకు నమ్మకం ఉండాలి సో మనం చెప్తాము బాప్తి తీసుకున్నప్పుడు జీవితాంతం ఆయన సేవ చేస్తా ఆయనకు నమ్మకంగా ఉంటా ఎప్పటి వరకు నువ్వు ఉంటావంటే జీవితాంతం మరణించే వరకు నా యొక్క ప్రతి ఒక్కటి ఏసు ప్రభు వశం అని చెప్తాం మనం కానీ ఏం చేస్తున్నాం మనము కొంతలోనే ఆ కొంతలోనే మనము తప్పిపోతున్నాం ఇక్కడ తప్పిపోతున్నాం నువ్వు స్త్రీని చూసి తప్పిపోతున్నావా ఎక్కడ తప్పిపోతున్నావు సో ఇక్కడ మనకు లోపల నుంచి బయటకు వచ్చేటివి ఏమున్నాయి ప్రతి ఒక్కటి లోపల నుంచి బయటకు వచ్చేటి మనకి ఈరోజు చెడు చేసి లోపలికి అన్ని కరెక్టే ఉన్నాయి సో నీ ఆలోచనలు నీ యొక్క ఆలోచనలు కీర్తితనము సో ఏంటంటే ధనముందని సో విరవేగుడు ఏంటంటే విగ్రహ ఆరాధన ప్రతి ఒక్కటి సో ఏదైనా మనకి ఈరోజు అవసరము లేదు నాకు విజ్ఞానం ఉంది ధనం ఉంది ప్రతి ఒక్కటి నాలో ఈరోజు ఉన్నది అంటే రెండు తలంపులు పెట్టి మనము జీవించదు ఒకటి ఏసు మన అధిపతి ఏసు గురించి మనం ఈరోజు జీవించాలి ప్రతి ఒక్కరు మనం ఏం చేయాలి కన్సెడ్ చేసుకోవాలి ఆయన యొక్క క్రియలను మనము ఆయన అనుగుణంగా మనము జీవిస్తున్నామా లేదా చెక్ చేసుకోవాలి ఎవ్రీ టైం మనము మాట్లాడేటప్పుడు కూడా ఒక్కోసారి మనము దొరులుతుంటాయి మాటలు సో ఎటువంటి మాటలు ఉన్నా కూడా పచ్చపోతే ఆపుకోవాలి టైంలో ఇట్లా అంటే మనకు అవసరమా దేవుడు చూసుకుంటాడు లే అని మన నాకు ఎంతగానో ఆఫీసర్స్ అందరూ రీజనల్ ఆఫీస్ ఇస్తా అని అది చెప్పి మోసం చేశారు నేను వదిలేసిన దేవునికి వదిలేసిన రిజైన్ చేసి వచ్చేసిన ఇప్పుడు ఏంటంటే ఒక్కటి కూడా ఫలిస్తలేదు అనమాట అక్కడ ఏ స్టోర్ అయినా నేను చేసినంతగా ఫలించలేదు అక్కడ ఏంటంటే ఏసు ప్రభు నాతో ఉన్నాడు కాబట్టి ఆయన ప్రతి ఒక్కటి గద్దించుకుంటూ మనం వెళ్తుంటే ప్రతి దాంట్లో మనకు సక్సెస్ వస్తుంది ఎక్కడ కూడా ఎటువంటి జాబ్ అయినను ఎటువంటి హార్డల్స్ ఉందని ఎటువంటి అప్కమింగ్స్ ఉందను ఎటువంటి మన ఎంకా గుంజినను సో దేవుడు ముందు నడిపిస్తు జాబే కాదు వేరే జాబ్ ఏ జాబ్ దేవుడు నాకు ఇస్తాడనే నమ్మకం ఉన్నది ఇక్కడ ఏంటంటే గృహ నిర్వాహకత్వ పని నేను ఎట్లా చేస్తున్నావు ఇక్కడ వ్యవహాన్ స్వార్థ చూస్తే యువహన్ స్వార్త పన్నెండు ఇరవై ఆరు యోహాన్ స్వార్త పన్నెండు ఇరవై ఆరు మనం ఒకడు నన్ను సేవించిన నన్ను వెంబడింప వెంబడించవలను అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండను ఒకడు నన్ను ప్రేమించిన నా తండ్రి అతన్ని గణపరచను చూడండి ఇక్కడ ఏం చేస్తుందంటే ఒకడు నన్ను సేవించిన డెలా నన్ను వెంబడింపచవలను సో ఆయనను సేవిస్తే ఆయనను ఆరాధిస్తే ఈరోజు ఆయనను వెంబడించాలి ఎట్లా వెంబడించాలి ఉపేక్షించుకొని సిల్వ పట్టుకొని మనము ఆయన సిల్వ ఎత్తుకొని ఉపేక్షించుకోవాలి ఫస్ట్ నేను ఆయనను వెంబడిస్తా ఎట్లా ఎన్ని చోదనలు వచ్చినను ఎన్ని ఆటంకాలు వచ్చినాను సో ఏంటంటే కొంతమంది బాప్తిష్టం తీసుకోమనే చోదనలో పడిపోతారు వాళ్ళు దేవుని యుద్ధకు రానే రారు నేను తీసుకున్న కానీ నేను దేవుని యుద్ధకు వస్తున్నాను ఇన్ని కష్టాలున్నాయి ఇన్ని నష్టాలున్నాయి కానీ చాలా మంది ఒక సాక్ష్యం నేను విన్నా ఇన్నోవేషన్ ఎక్స్పీరియన్స్ కాబట్టి చాలా మంది సాక్ష్యాలు విన్ని నేను మాట చెప్తున్నాను ఈరోజు సో ఎంతోమంది పడిపోయినట్టు ఉన్నారు ఈరోజు పడిపోకుండా ఆయనను సేవించాలి ఫస్ట్ ఆయనను వెంబడించాలి సేవించాలి అని సేవించినట్టయితే నన్ను వెంబడించవాలని అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును మనం ఎక్కడుంటే అక్కడ మన సేవకులు ఈరోజు ఉంటారనమాట ఆయన ఎక్కడుంటే మన సేవ అక్కడ ఫలించాలి ఆయన ఎక్కడుంటే యేసు ప్రభు ఎక్కడుంటే ఆయన గుణగణాలు నేర్చుకొని ఆయన రీతిగా మనము ఆయన మాదిరిగా మనం ఈరోజు జీవించడానికి మనము చూపించాలి ఆయన యొక్క గృహ నిర్వాహకత్వంలో నమ్మకంగా ఈరోజు బల నమ్మకమైన మంచి దాసుడే ఇప్పుడైతావు మనం బలా నమ్మకంగా మనం ఇప్పుడు ఆయన నమ్మకమైన దేవుడు యేసు నమ్మకమైన దేవుడు మనం పాట పాడతాం నమ్మకమైన నా ప్రభు ఆ నమ్మకమైన ప్రభువు నువ్వు ఎప్పుడైతావు మనం ఎప్పుడైతాము నమ్మకంగా ఆయన గృహ నిర్వాహకత్వం చేస్తేనే కదా మనం నమ్మకంలో అడుగుపెట్టేది ఆయన కొంచెం ఇచ్చినప్పుడు కొంచెంలో మిక్కిలి నమ్మకంగా ఉండాలి మొత్తంలో ఇంకా అధికారం ఈరోజు ఇస్తాడు కొంచెం ఇచ్చింది ఈరోజు ప్రతి ఒక్కరిని మనము శిష్యులుగా చేయాలి ప్రతి ఒక్కరిని యేశప్రభు శిష్యులుగా మనం చేసి మన యొక్క ఏంటంటే ఆయన రక్షణ మార్గము ఈరోజు చూపించాలి ఎంతో మంది రక్షణ లేకుండా ఈరోజు ఉన్నారు ఎంతో మంది రక్షణ తీసుకున్నాం అనుకుంటారు కానీ ఆ టైంకి మనకు టైం దొరికితే సో తీసుకున్నాం అనుకుంటారు కానీ ఆ ఫెసిలిటీస్ అనే ఆ యొక్క ప్రతి ఒక్క వాతావరణం అనేది అనుకూలంగా ఈరోజు ఉంటుంది లేదు సో ఈ రోజే నీ రక్షణ దినం సో ఎవ్రీ టైం ఎప్పుడు వస్తే అప్పుడు ఎవరైతే రక్షణ తీసుకోలేదు డైరెక్ట్ తీసుకోండి వాపిస్తం తీసుకొని ఆయనలో పాల్పొందండి ఆయన సేవకునిగా ఈరోజు జీవించండి ప్రతి ఒక్కరి ఈరోజు సేవకునిగా జీవిస్తారు కానీ దాని లక్షణాలు మనలో లేవు ఇక్కడ చూస్తుంటే ఒకడు నన్ను సేవించినట్లా నా తండ్రి అతన్ని గనపరచు ఆయన తండ్రి అతన్ని ఈరోజు ఆయన సేవించాలి ఈరోజు మనం మనం తాసుకుని ఆయన సేవిద్దాము ఆయన గృహ నిర్వాహకత్వంలో ఆయన యొక్క ఇల్లులో మనం నమ్మకంగా ఈరోజు పనిచేద్దాం పనిచేసి ఆయన నమ్మకత్వం బలం మంచి దాసుడ బల నమ్మకమైన మంచి దాసుడ అని ఎవరిని ఈరోజు ఆ యొక్క మనం పొందుకొని ఆ సేవలో మనము ముందుకు సాగుదాం ప్రతి ఒక్కరికి సేవలో మనము ముందుకు సాగి ప్రతి ఒక్కరిని ఆయన శిష్యులుగా చేసి ఆయన రాక్షరసము ప్రతి ఒక్కటి మనము ఇప్పిస్తాము ఆయన బలలో పాల్గొందాము ప్రతి ఒక్కరిని ఎంతో మంది ఏం చేస్తారు ఈరోజు రక్షింప నేరకుండినట్లు నా అస్తము కుర్చో కాలేదు విషయాల చెప్తాడు రక్షించడానికి వచ్చింది ఈరోజు ఆయన అస్తం కుర్చో కాలేదు ఆయన రక్షించడానికి ఉన్నాడు ఈరోజు నిన్ను నన్ను ఈరోజు రక్షిస్తుడు ఎందుకు రక్షిస్తుడు ఆయన యొక్క పాపంలో మళ్ళీ చడిపోయి మరి తిరిగి లేస్తాం కాబట్టి ఆయన ప్రతి లోకం తట్టు తిరగకుండా అసహించుకొని ఆయన కొరకు మనం ఈరోజు గురువా నిర్వాహకత్వ పని చేసి ఆయన ఇంటిలో నమ్మకంగా మనం ఈరోజు పనిచేసాం ఆయన నమ్మకంగా పనిచేసి ఆయన కొరకు ఎన్నో ఆత్మలు ఈరోజు పట్టుకొని ఆయన తట్టు తిరిగనీకి మనము సహకరిద్దాం దేవుడు యొక్క చిన్న వాక్యం దేవుడు దీవించిన చిన్న మాట ప్రయాణం స్తోత్రం నాయన ప్రభా నీకి వందనాలు దేవా చేస్తే మా దేవా మేము ఏ రీతిగా జీవిస్తున్నాం మా ప్రభా మా లైఫ్ లో దేవా అటువంటి గుణగణాలు లేకుండా స్నాను దేవా మీ తట్టు తిరిగే బిడ్డలుగా ఉండటం స్థానం దయచందేవా ఏదైతే బయటకు వస్తుందో అది కూడా పవిత్రంగా ఉండటం స్థాయి దయర్చం దేవ లోపలికి పవిత్రంగా ఉంది కానీ బయటకు వచ్చే అన్ని దేవాస్తుంది మా ప్రభా ప్రతి ఒక్క దురాశలతో దురా ప్రతి ఒక్క అహంకారంతో నిండి ఉన్నాం మా ప్రభా ప్రతి ఒక్కటి కొట్టు మా ప్రభా ఏసుక్రీస్తు నామం ఉన్న దేవ దేవా మేము తల్లి చూసుకోవాలి మా ప్రభా మేము చూసుకోవాలి మా ప్రభా ప్రతి పరీక్షించుకోవాలి మా ప్రభా మేము ఎక్కడ జీవిస్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము ఏం మాట్లాడుతున్నాము ఎవ్రీ టైం మనం ఏం చేస్తున్నాం అన్నది మేము సేవకుని లక్షణంలో ఉండుట సాయం దందేవా సేవకుని రీతిగా మేము జీవించాల మా ప్రభా సేవకుడు ఎలా ఉంటుందో ప్రతి ఒక్క రీతిగా మమ్మల్ని జీవించేయండి మా ప్రభా ఇ కే ప్రతి ఒక్క బిడ్డను పేరుపైన దీనికి ఆచరించండి దేవా ప్రతి ఒక్కసారి దేవా ఎక్కడున్నా దేవా నిన్ను పోలిని నడుచుకుంటకు సాయం దేవా ఆత్మ ఫలాలు మాలో ఫలించాల మా ప్రేమ సంతోషము సమాధానం దీర్ఘశాంతం గాయలత్వము మంచితనం విశ్వాసం ఆశా నిగ్రహం ఇవన్నీ మాలో ఉండాలి మాప్రభా ప్రభా నైన్ క్వాలిటీస్ దేవా ఈ యొక్క పదహారు క్వాలిటీస్ తీసివేయడం మా ఆ నైన్ క్వాలిటీస్ తో మేము ఈ యొక్క జయించాలి మా మీరు జయించినట్టు మేము లోకం జయించి దేవా యొక్క జీవ కిరీటం మాకు ఉండుటకు సాయం అంతం వరకు దేవా సహించి వాడో జీవ కిరీటం దేవా అంతం వరకు మేము సాయించాలి మా ప్రభా మరణించే వరకు దేవా యొక్క గుణగానాలు మాలో క్వాలిటీస్ అన్ని ఉండుటకు సాయం దయచందేవా ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దీనికి ఆశ్రయించారు దేవాక్యం విన్న ప్రతి ఒక్కరిదేవా మంచి నేలలో నాటబడి దేవా ఇతరులు కూడా చెప్పే భాగ్యం దయచేస్తారని రాబోతున్నేసు క్రీస్ పెడ వేడకొచ్చున్నాం తండ్రి ఆ మెయిన్స్ ఇస్తారు థ్యాంక్ యూ ఇచ్చేయండి ఇస్తున్నాం బ్లెస్సింగ్ మన ప్రభు ఏ కృప సమాధానం ఇక్కడ కూడ ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు వెళ్ళడు ముఖ్యంగా కేజీపీఎం లో టీమ్లు ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు వెళ్ళప్పుడు సదాకాలం తోడైనా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ప్రైజ్ న్యూయార్క్